ఉంటుంది ఆత్మను విడిచేది ఉండదు సత్యమేవ జయతే అంటే సత్యము జయిస్తుంది అంటే ఆ సత్యము ఏ ఆత్మస్వరూపమునందగలదో అదే జయిస్తుందని అభిప్రాయం కాబట్టి జయము అంటే ఏమండి విజయ అంటే జయమును పొందినవాడు జయమును పొందిన విడిచిపెట్టి వాడికి ప్రక్కన విజయము ఉంటుందండి విజయము అనేది విజయీకి సపరేట్గా ఉంటుందా ఉండదు పరాజయము అనేది పరాజితునికంటే సపరేట్గా ఉంటుందా విజయమా అంటే విజేతని బట్టే ఉంటుంది విజయం విజేత ఎక్కడున్నాడు విజయం ఎక్కడుంది అలా ఉండదు పరాజితుడు ఇక్కడ పరాజయం అక్కడ అలా ఉండదు సత్యము అంటే సర్వము ఆత్మనిష్టమై ఉంటుంది ఒక చోట పైతృహాష్యమో ఎక్కడో వేదము అపౌరుషేయము అనే ప్రసంగం వచ్చింది వేదము నిత్యము అనే వచ్చింది నిత్యము అంటే కాలమునకు అతీతమైనది ఇప్పుడు శంకరులు అంటారు చూడు వేదము నిత్యమా వేదం అంటే ఏమిటి శబ్దం శబ్దమే కదా సౌండ్ సౌండ్ నిత్యమా లేక ఆ సౌండ్కి నిధానమైన చైతన్యం నిత్యమా అని అడుగుతారా అంటే చూడు నీకు సౌండ్ మీద ప్రేమ ఉండొచ్చు తప్పేం కాదు కానీ ఆ సౌండ్ ఇన్ ఇట్స్ నేమ్ అండ్ ఫామ్ ఇట్ కెన్ నెవర్ బి రియల్ యాజ్ నామరూప దానికి సత్యత్వం ఎన్నడూ కుదరదు కానీ నీవు ఆ సౌండ్ నామరూపాలని స్వీకరిస్తూనే దర్శిస్తూనే అట్ ది సేమ్ టైం ఈ నామరూపాత్మకమైన శబ్దము ఎక్కడ నుండి పుట్టినది దాని సోర్స్ ఏమిటి అంటే దాట్ ఈస్ రియల్ ఇప్పుడు నేను వాక్యం అంటాను విష్ణోర్ముఖం వీర్యాణి అన్న శబ్దం ఈ శబ్దం నిత్యము అది విష్ణోర్ముఖం వీర్యాణి అనే సౌండ్ దట్ ఈజ్ నిత్యము అన లేక ఆ సౌండ్ ఏ సోర్స్ నుంచి పుట్టిందో అది నిత్యం అని ఊత్యం సోర్స్ ఇచ్చి నిత్యం నిజానికి ఆ సౌండ్ వేరు ఆ సోర్స్ వేరు కాదు ఆ సోర్సే సౌండ్ రూపంగా వచ్చింది నెక్లెస్ నిత్యమా బంగారం నిత్యమా బంగారం నిత్యం నెక్లెస్ కాదు నిజానికి బంగారమే నెక్లెస్ లాగా వచ్చింది కాబట్టి వేదము నిత్యము నేను ఒప్పుకుంటా కానీ నాట్ యాజ్ ద్ నామరూప ఇప్పుడు నెక్లెస్ నిత్యము అంటే ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ బట్ నాట్ యాజ్ ద నేమ్ అండ్ ఫామ్ యాజ్ ది సోర్స్ ఎస్ అలాగే వేదము నిత్యము నాట్ నామరూపాత్మన కేవల వేదాత్మన ఆత్మ అంటే రూపం కేవలం వేద రూపంగా నిత్యం కాదు అది ఆ వేదము అనే శబ్దము శబ్దము వెనుక శబ్దశక్తి ఉంటుంది ఆ శబ్దశక్తి ఆత్మ చైతన్యం నుంచి ఉద్భవిస్తుంది ఆ చైతన్య రూపంగా వేదము నిత్యం జగత్తు సత్యమా మిథ్య అని అడిగారు అడిగితే బట్టి మిథ్య అన్నారు కానీ అధిష్టానాన్ని బట్టి కనుక నేను దర్శిస్తే సత్యమే ఇప్పుడు నెక్లెస్ రియలా అన్రియలా అంటే పెట్టుకునే వాళ్ళకి అన్ రియలు వీళ్ళు అమ్మేసినప్పుడు కొన్నవాడికి రియలు సరిపడిందా ఎందుకంటే వీళ్ళు పెట్టుకున్నప్పుడు నెక్లెస్ పెట్టుకుంటారు అమ్మేసినప్పుడు కొన్నవాడు నెక్లెస్ కొండ బంగారం కూడా ఉంటుంది వాడు నెక్లెస్ అమ్ముతాడు నెక్లెస్ కొండ మీకు చెప్పిన భాషల్లో మీకు అర్థమవుతుంది అర్థమవుతుంది ఇది ఇప్పుడు కూడా అర్థం కావచ్చు ఇంకే వాడు నెక్లెస్ అమ్ముతాడు నెక్లెస్ కొండదు బంగారం కొంటాడు అది సంగతి కాబట్టి నెక్లెస్ రూపేనా మిథ్య బంగారం రూపేనా సత్యమే చిత్రం ఏంటంటే మిథ్య ఎక్కడనో సత్యం ఉండదు మిథ్య సత్యాన్ని కప్పివేసి అక్కడే ఉంటుంది కాబట్టి మిథ్య ఎక్కడుందో మీరు సత్యం అక్కడ పట్టేసుకోవచ్చు ఎటు వచ్చి ఆ మిథ్యని ఓవర్లోట్ చేయాల్సి ఉంటుంది అంతే దగ్గర ఏది ఏదివే సో సత్యమేవ జయతే అంటే సత్యానికి అధిష్టానము పురుషుడు పురుషుడు లేదే ఏది లేదండి యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్మాస్ కనుక సత్యము జయతి అంటే సత్యాన్ని పట్టుకున్నా నువ్వు జయిస్తావు అర్థం నీది జయం ఎందుకంటే సత్యమేవ జయతే అంటే సత్యం అనేది ఉంటుంది దానికి విజయం అని అలా మీరు మీరు సత్యంగా ఉండండి మీదే విజయం సత్యమేవ జయతే అంటే సత్యవానేవ జయతి జయతే అంటే జయతి సత్యాన్ని పట్టుకున్నవాడే విజయాన్ని పొందుతాడు నా అనృతం అనృతము జయించదు అంటే అర్థం ఏంటి అనృతవాది నా అనృతం పలికివాడు వాడు జయించుతాడు అసత్యం పలికివాడు ఎందుకు జయిస్తాడు వాడు చాలా పవర్ఫుల్గా ఉన్నట్టు కనపడతాడు కానీ అంత పవరు కూడా అలా చూస్తుండగా కొలాప్స్ అయిపోతుంది ఒకప్పుడు నేను పర్సనల్గా అడుగుతున్నాను నేను ఒక పెద్ద ఫిలాసాఫర్ ఫిలాసఫర్ అండ్ థింకర్ ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు నన్ను చెప్పమంటే చెప్తాను నాకేమో దట్టు కొంత థింగ్లీ అంటారు ఆయన ఈజ్ ఎలా ఇవ్వాల్సాం ఓ రోజు ఆయన ఆయనతో నేను సమావేశం అయ్యాను ఇంకా చాలామంది ఉన్నారు సమ్ ఈజ్ అేట్ ఫిలాసఫర్ ఆయన కమ్యూనిజం విల్ కొలాప్స్ అన్నారు ఈ మాట ఎప్పుడన్నాలో తెలిసిన క్రిస్టివ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అన్నారు రష్యాలో క్రిస్టివ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికా భయపడేది కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ అమెరికా భయపడేది ఒకప్పుడు స్పేస్ ప్రోగ్రాంలో రష్యా ముందుండి ఇది అమెరికా కంటే కేజీబీ వాజ్ మోర్ సక్సెస్ఫుల్ రష్యాని చూసి అమెరికా ఎప్పుడూ అలాగా గడగలాడుతూ ఉండేది యూకేఆర్ ప్రోగ్రామ్లో ఇద్దరు సమానమైన బలంలో ఉండేవాడు వెళ్ళడానికి రష్యాను చూసి అమెరికా భయపడింది అరేది ఈ ఇండియాలో కూర్చొని ఈ మూల కూర్చొని పంచాకంటో భూసుకుని కమ్యూనిజం కలప్స్ అవుతూ ఉందంటూ ఉంది ఇక్కడ నేను ఉండబట్లేక అడిగేశాను ఆయన హవ్ యూ సే దా అక్కడ ఇట్ ఈజ్ ఐనన్ కతెన్ అని ఇదనే ఇస్ ఎ సూపర్ పవర్ అండ్ ఈవెన్ ది అదర్ సూపర్ పవర్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ సూపర్ పవర్ నవ్ యూ you don't have any resources you you have some organization which is still struggling to get hold of anything in the society now you come and say communism will collapse and i said i told him he was a bit kind towards me and told him mera aavesh padakandi satyame vijayate communism will collapse i said sir ipudu ఈ సిద్ధాంత ఏదో ఒక ఐడియాలజీ బేస్డ్ పీపుల్ అలాగే ఉంటారు ఇది ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయనుకోండి ఇది ఎలక్షన్ రేపు రిజల్ట్స్ వస్తే ఇప్పుడు మీ ఎగ్జిట్ పోల్ వచ్చిందనుకోండి మా పార్టీకి అనుకూలంగా వస్తే కరెక్ట్ మా పార్టీకి ప్రతికూలంగా వస్తే రాందన్నట్టుగా మేమే నెంబుతాం అన్నట్టుగా ఉంటారు కొంచెం ఆ ఐడియాలజికల్ కమిట్మెంట్ అలా పలికిస్తుంది వీళ్ళ చేత అని చేత ఆయన ఏదో ఈ వాజ్ నాట్ ఈ వస్ ఎగ్యూనిస్ట్ కమ్యూనిజం ఇన్ ఐడియాలజికల్ గ్రౌండ్ దీని ఫోన్ అలాగే చెప్తారు వాళ్ళు అనుకునే స్టిల్ ఐ వాజ్ రిబిట్ ప్రఫ్లెక్స్డ్ బై హిజ్ కాన్ఫిడెన్స్ he was sure. he was a, a kaksha sure. apudu -e sare na varney vellaru no. tarvata communism has collapsed with a huge thunder yella collapse ayipoindante aa collapse nu tatthukolekapoyadu gorb -gor gorbacheva gorbacheva you could not all around him, it was collapse <laughs> aa ah, ee initiated yos nimittam and he tried to to keep it as a one country it is it was beyond him and by the time a collapse purthayapudgi ussr is no more and there are a dozen states all begging for bread ka but i tell you satyam eva jate satyavan vaad allah anusthit i am not sure but we go no tam bisthe he knows the truth and anyway i i try to present it in a very dramatic fashion but then it is really like that anurutavadi satah anurutavadi or sala balavuntuduga unnattu kalapadatha but he will never live. he is bound to lose manake o portlono varamlono nelagona results cheyalante rao it will take its own time kanuka manam cheyalindalla satyanni aashrayinchini botugutondam ante ga ni వీక్నెస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఈ సత్యం వల్ల మనకు ఒరిగింది అనే ఆ అలాంటి వీక్నెస్ని ఎప్పుడూ దరిగా పిలికి రాను ఒక నహీ సత్యానుభత కేవలయో పురుషానాశ్రతయో జయ పరాజయోవా సంభవతి కాబట్టి సత్యము జయిస్తుంది అసత్యము ఓడిపోతుంది అంటే అర్థం కేవలము ఇటు సత్యము అటు అసత్యము నిలబడి యుద్ధం చేసుకుంటాయని కేవల సత్యం కేవల అసత్యం వాటిల్లో ఒకదానికి జయం ఇంకోదానికి పరాజయమని కాదు అలాగంటి పరిస్థితి ఉండదు కాబట్టి పురుషుణ్ణి ఆశ్రయించుకునే సత్యం ఉంటుంది పురుషుణ్ణి ఆశ్రయించుకునే అసత్యం ఉంటుంది కాబట్టి పురుష అనాశ్రితములైన పురుషుణ్ణి చేతన పురుషుడు ఏ కాన్షియస్ బీయింగ్ ఎందుకంటే సత్యం ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది కాన్షియస్నెస్ ఆ కాన్షియస్ బీయింగ్ నుంచి పుడుతుంది సత్యం కాన్షియస్ బీయింగే సత్యాన్ని నిలబెడుతుంది ఆ కాన్షియస్ బీయింగే అసత్యాన్ని కూడా నిలబెడుతుంది ఇఫ్ యుష్ దట్ కాబట్టి విచ్ ఈస్ ది కాన్షియస్ బీయింగ్ విచ్ ఈస్ ది సబ్స్టమ్ ఫర్ ఎవరి కాబట్టి కేవలం సత్యం అంటే ఏముండదు సత్యశ్రితమైన సత్యమే ఉంటుంది కాబట్టి సత్యమేవ చేయితే అంటే సత్యవానేవ జయతే అనృతం అంటే అనువృతవాది నానర్ ఒక పురుషుడితోటి జోడించి మనం మాట్లాడాల్సి ఉంటుంది ధర్మం కూడా అంతే ధర్మం దగ్గర కూడా అంతే ధర్మాన్ని నీవు రక్షించాలి అంటే ధర్మిని రక్షించాలి ధర్మాన్ని ఏమిటి రక్ష ఏది ధర్మాన్ని ఎక్కడుంది అసలు ఒకచోట కుమారుల భట్టి అంటాడు నీకు ధర్మాధర్మౌ ఆవాం స్వహ ఇది చరత ఏదో వాక్యం ఉంటుంది అలాగే ఉంది వాక్యం ధర్మాధర్మములు మేము ఇదిగో ఉన్నాము అని ఇక ఒకటో తిరగవేమం ఒక పురుషుణ్ణి ఆశ్రయించే ఉంటాయి అలాగే సత్యానృతములు కూడా ప్రసిద్ధం లోకే సత్యవాదిిన అనృతవాదీ అభిభూయతే నెపర్య You see, i am very much uh, struck by this statement i don't know how you react to the statement meer lokam lo vallana adagandi satyam cheyebettundho asatyam o negutundani ne. aa satyam ekkada negindandi ne. asatyam ayga negidi ani cheptaru chandramlo untunaru mana loka anubhavam chusukunte satyam ay negutunnattu ga nu asatyam apudu neggadani manaku telustone undi అంటే మరి ఆయన జీవనశైలి దాని లక్షణం మీరు వెంటనే తెలుసుకోండి కాబట్టి మీరు ఈ జగత్తుని మీరు ఏ దృష్టితో చూస్తే అది అలా కనపడుతుంటాం కాబట్టి మీ మనస్సులో ఆల్రెడీ సత్యం వీక్ అయిపోయి అసత్యం మీద ప్రేమ పెరిగిపోయినప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే ఆ సత్యం ఎక్కడ నెగ్గిందండి ఇదేంటి కలికాలం ఏంది ఇది సత్యకాలమా ఏమైంది అని మీరు అంటారు మీకు అలా కనపడుతుంది That is God. You already have surrendered in your own mind. All the need for the automated image of your own mind. So, you have to charge, take a specimen, take a specimen, take a specimen. So, that means God is something. It's just the projection of his own mind. I don't care why I pray for this scene. Now that's the fun of this lit Honk Presum. కోడిగుడ్డు బంగారం కోడిగుడ్డంత బంగారం జస్ట్ ఐసే దాట్ అన్ యూ రిమెంబర్ కాబట్టి మీ మనస్సుని మీరు సెట్రైట్ చేసుకోవాలి మీ మనస్సులో అసత్యానికి బలం వచ్చేస్తుంది సత్యానికి బలం లేదని మీకు అనిపిస్తే మీకు జగత్తంతా అలాగే కనపడుతుంది మీ మనస్సులో సత్యమే నెగ్గుతుంది ఎప్పుడైనా సరే అనేది మీరు దృఢంగా మీరు ఆ దిషన్ ఉండాలి నేను నమ్మకం గురించి నేను వి షుడ్ బి ఏబుల్ టు సీ దట్ ట్రూత్ క్లియర్లీ అప్పుడు మీకు జగత్తులో అంతా కూడా మీకు అలాంటివే కనపడాలి కాబట్టి శంకరలుగా అలా కనపడింది ప్రసిద్ధం లోకే లోకప్రసిద్ధి అంటున్నారు ఈ రకమైన లోక ప్రసిద్ధి బహుశా శంకర లాంటి వాళ్ళ లోక ప్రసిద్ధి మన లౌకికుల లోక ప్రసిద్ధి అలా లేదు ఏమిటండి లోక ప్రసిద్ధి అంటే సత్యవాది ఎప్పుడూ నెగ్గుతున్నాడు అమృతవాది ఎప్పుడూ కూడా వేరమోహం వేసుకుని అవతలకు పోతున్నాడు నటు విపర్య దానికి భిన్నంగా అనటం లేదు అంటున్నారా మాటే విషం కనుక లోకప్రసిద్ధి కూడా అలాగే ఉంది మన జీవితానుభవం కూడా దీనికి తగ్గట్టే ఉంది అని అంటున్నారా అంటే దీన్ని బట్టి అలా శంకరులకు మాకు లేదండో అని మీరు కుదరదు మన జీవితానుభవం అలా ఉంది మనం జీవించడం నేర్చుకోవాలి సిద్ధం సత్య బలత్ బలవత్ సాధనత్వం అసలు ఎందుకు ప్రసంగం అంటాను అంటే సత్యము చాలా పవర్ఫుల్ సాధనము అని అని మనకి కోసం పైన ఇంతకుముందు సత్య సాధనత్వాన్ని చెప్పారు కదా కాబట్టి సత్యము అదేదో చేతగాని వాళ్ళ సాధనం మీరు అనుకోద్దు బలవత్ సాధనత్వం సో ఇట్ ఈజ్ నాట్ ది పార్ట్ ఆఫ్ ది కవర్డ్స్ ఈజ్ ది పార్ట్ ఆఫ్ ది కరీవియస్ పీపుల్ కాబట్టి చాలా బలమైన సాధనం అది మీరు దానే పట్టుకోండి ఎప్పుడూ కూడా అసత్యాన్ని మనస్సు యొక్క దౌర్బల్యానికి లోబడి తాత్కాలికమైన ఇమీడియట్ రిజల్ట్స్ కోసం ఇమీడియట్ ఫలాలకి ఆశపడి సత్యాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని ఎన్నడూ పట్టుకుంటాడు సత్య హరిశ్చంద్రుడు కథ కూడా అంతే తాత్కాలికంగా అసత్యం ఒక్క మాట ఒక్క అసత్యం పలికితే ఆయనకి సమస్య పరిష్కారం అయిపోతుంది ఆ కథ అలాగా కానీ ఆయన మాత్రం అసత్యం పడతాడు ఆ కష్టం కష్టమైనా పడతాడు కానీ అసత్యం పడతాడు దానివల్ల ఆ కథలో మరి అదే కదా దట్ ఈస్ ఈవెన్ టుడే వీఆర్ టాకింగ్ అ సెప్ అండ్ హీ ఆల్సో గెయిన్ ఎవ్రీథింగ్ అల్టిమేట్లీ సో అల్టిమేట్ గెయిన్ ఈజ్ ఇంపార్టెంట్ సపోజ్ తాత్కాలికంగా లాభించి అల్టిమేట్లీ వీ లూజ్ అనుకోండి ఆ లాస్ చాలా పెద్ద లాస్ నేను సెకండ్ వరల్డ్ వార్ హిస్టరీ చదివేప్పుడు నాకు ఆశ్చర్యం థర్టీ నైన్లో ప్రారంభమైంది ఫార్టీ ఫైవ్లో ఎండ్ అయింది థర్టీ నైన్ సమ్ టైమ్ ఇట్స్ స్టార్టెడ్ కానీ హిట్లర్ ఇన్వేటెడ్ పోలెండ్ ఇట్స్ స్టార్టెడ్ ఇది ఎండెడ్ విత్ హిట్లర్స్ సూసైడ్ మే ఫార్టీ మే ఫోర్త్ తర్ అండ్ ఇది కంటిన్యూ అనదర్ ఫైవ్ సిక్స్ డేస్ దెన్ ఇట్ ఇట్ ఓవర్ సో థర్టీ నుంచి ఫార్టీ దాకా హిట్లర్వే విజయాలను నేను ఫార్టీ త్రీ ఫార్టీ త్రీలో అట్ వన్ టైం చర్చిల్ మిని ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బ్రిటన్ వస్ ఇట్ ఎట్స్ లోయెస్ట్ ఎంబర్ లోయెస్ట్ డౌన్ గ్రేడ్ అయిపోయి అసలు ఈ బ్రిటన్ యాజ్ అేషన్ సర్వైవ్ అవుతుందా అనే స్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు అంత డవర్ అయిపోయారు అయినా చర్చిల్ స్టాండ్అప్ స్టాండ్ అప్ Then slowly the tide turned. In the first time the tide turned, that was the end of the world. Berlin was in ruins. One was the world capital of Berlin, the Europe capital of the world, and the first one was the first one, the first one was the first one, and the first one was the first one. In Berlin there was not a single building standing erect. హిట్లర్ హీ గుడ్ నాట్ కంట్రోల్ డిఫామ్ అది ఇంకెవడో ఆపలేదు కాబట్టి సో అల్టిమేట్లీ అల్టిమేట్లీ అనే అడ్జెక్టివ్ నేను వేస్తున్నాను అనవసరపు ఎడ్జెక్టివ్ అది చిరుక అలా చెప్పలేదు సత్యమే చేయితే అనే చెప్పింది సత్యం అల్టిమేట్లీ తాత్కాలికంగా ఇవన్నీ నేను దూకే నా ఎక్స్ప్లనేషన్ కోసం నేను చెప్పాను అసలు అల్టిమేట్లీ అనే అన్నం కూడా అది ఒక మెంటల్ వీక్నెస్ వై అల్టిమేట్లీ ఆర్ ఇమీడియట్లీ వై ఆల్ దాట్ సత్యమేవితే బట్ డోంట్ ట్రై టు క్వాలిఫైడ్ ఇట్ ఈజ్ అన్ అన్క్క్వాలిఫైడ్ ట్రూప్ కాబట్టి సత్యాన్ని ఆ విధంగా మనం తెలుసుకోవాలి కంచ శాస్త్రతోపీ అవగమ్యతే సత్య సాధనాతిశయత్వం సో శంకర్లు అంటున్నారు మన లోకానుభవం జీవితానుభవం కూడా అలాగే ఉంది సత్యమే నెగ్గుతుంది అసత్యం వీగిపోతుంది శాస్త్రం కూడా అలాగే చెప్తుంది ఎంత బాగుందో ఇది అంటున్నారు సో దట్ ఈస్ అబౌ హీ లుక్ సెట్ లైఫ్ లైఫ్ అలా కనపడిందంటే అది ఎంత భాగ్యం సో అలాగే చూడాలి జగత్తుడు అలా చూడడం చేసుకోవాలి ఉల్లాసంగా ప్రేమగా చూడడం అలవాటు మనకు అంత అలాగే కనపడుతుంది అంత మోసమే అంత అన్యాయమే అంతా దగాయని అలాగే చూసుకుంటే అలాగే కనపడుతుంది అనే మీకు కథ చెప్పాను మళ్ళీ కథ పూర్తిగా చెప్పిన ఊరికే పాయింట్ అవుట్ చేసి చూపేస్తారంటే అద్దాలగిది కుక్క కథ కాబట్టి శాస్త్రతోపీ అవగమ్యత మనకి లోక అనుభవాల్లో ఏది తెలుస్తుందో అదే విషయం శాస్త్రం కూడా మాటే చెప్తుంది వండర్ అది కాబట్టి దీన్ని బట్టి లోకానుభవాన్ని బట్టి శాస్త్ర బోధను బట్టి కూడా సత్య సాధనాతిశయత్వము సత్యము చాలా గొప్ప సాధనము అనే విషయం మనకి తెలిసిపోతుంది కథం శాస్త్రం ఏ విధంగా సత్యాన్ని సత్యం గొప్పదైన శాస్త్రం ఎలా చెప్తుందంటే అదే సత్యైన పంథా వితతో దేవయాన సత్యేన యథాభూతవాదవ్యవస్థయా పంథా దేవయానాఖ్య విత విస్తీర్ణ తాత్యేన ప్రవృత్త సత్యేన సత్యం అంటే ఏటో తెలుసిన అదంత పెద్ద కఠినమైంది అంత భయంకరమైందో లేక అంత పెద్ద బండరాయి లాంటిది ఏం కాదు యథాభూత వాద వ్యవస్థ ఇంతకుముందు చెప్పిందే సత్యం వదే సత్యం పలుకబలను అంటే అనృతము పలుకరాదు ఉన్న సత్యాన్ని సందర్భాన్ని సందర్భాన్ని బట్టి అంటే పలుకి సందర్భం అయితేనే లేకపోతే పలకపోతే సో యథాభూత వాదం వ్యవస్థ ఆ వ్యవస్థంతా చేయటం అయింది కేవలము యథాభూతం చెప్పేయడం కాదు యథాభూత వాదం వ్యవస్థ వ్యవస్థ అనే పదం ఇట్ ఇది వెరీ స్పెషల్ వర్డ్ కింద టీకాకారుడు ఆ వ్యవస్థ ఏమిటో సత్యం బ్రూయాదు ప్రియం బ్రూయాదు న్రూయాత్ సత్యమ్రియం సో ఆ ప్రియం నానృతం బ్రూయాద్ ఏషధర్మ సనాతన సత్యం పలకాలి మధురంగా పలకాలి కాబట్టి సో నబ్రూయాత్ సత్యం అప్రియం ఒకవేళ సత్యము చేదుగా ఉంటే అది అసలు నువ్వు చెప్పద్దు మాట్లాడద్దు జస్ట్ పాయింట్ సత్యం పలగాలన్నారు కదా అని ఇంకా నిన్న మీకు చెప్పాను ఫ్రాంక్నెస్ దినే అదే సేమ్ ఐడియా అలాగే ఎదరవాడి మనస్సుని రంజింప చేయటం కోసం అసత్యం కూడా చెప్పద్దు అసత్యం అలా అసత్యం కూడా చెప్పదు సో దాని అర్థం ఏంటంటే ముందు అసలు మౌనాన్ని మౌనంగా ఉన్నవాడే సత్యాన్ని పాటించగలుగుతాడు పూర్తిగా వడవడ వాగివాడు ఏం సత్యాన్ని పాటిస్తాడండి అసలు స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ కూడా ఉంది మీరు వంద వంద వాక్యాలు పలికితే ఓ వాక్యం తప్పొచ్చే అవకాశం ఉందనుకోండి మీరు యాభైయే పలికారనుకోండి ఇంకా తప్పే వస్తుంది రెండు వందలు పలికారనుకోండి రెండుసార్లు తప్పొస్తుంది కాబట్టి స్టాటిస్టికల్గా కూడా ఎక్కువగా మాట్లాడుతుంటే తప్పులు దొరలయ్యే అవకాశం ఉంటుంది నేను అనుకుంటూ ఉంటాను ఇప్పుడు ఈ వేదాంత పాఠం చెప్పేప్పుడు ఈ కత్తిమీద సాము వంటిది గంటన్నరసేపు పాఠం చెప్పాలి పాఠం చెప్పేప్పుడు అది ఆ మర్యాదని ఉల్లంఘించ ఆర్య మర్యాదని నిన్ను అనుకున్నామే మర్యాదను ఉల్లంఘించకుండా పాఠం చెప్పాలి లౌకిక దృష్టాంతాలు ఇస్తున్నా మర్యాదను అతిక్రమించరాదు ప్రజాతికి లోబడి లోకిక దృష్టాంతాలు ఇవ్వాల్సి ఉంటుంది లేకపోతే ఇంకా కేవలము రజ్జువు సత్వము అలా శాస్త్రీయ దృష్టాంతాలతో సరిపెట్టుకోవాలి తర్వాత విషయం చెప్పేప్పుడు కొంచెం సత్యాన్ని వదిలిపెట్టేసి మసిపూసి మారేడికై చేసినట్టుగా చెప్పకూడదు అంతా కలగాపులకం చేసేసి డైల్యూట్ చేసేసి విని వాళ్ళని హ్యాపీ చేయడం కోసం ఇదే న్యూ వేదాంత అంటారు అలా చెప్పకూడదు బట్ అట్ సేమ్ టైం విన్నవాళ్ళు అబో ఈ వేదాంతం మనకు వల్ల కాదు ఇది ఇది మనకు కాదు అనేటువంటి నిరుత్సాహం కలిగిట్లా చెప్పకూడదు ఇట్స్ అ బ్యాలన్స్ తర్వాత గంటన్నర అయిన తర్వాత మనం పొరపాటు మాట ఒకటి మన నోటి పట్ల దొరలైంది అనే ఫీలింగ్తో నేను వెనక్కి వెళ్ళాను అనుకోండి నాకు మొన్నటి సాయంకాలం దాకా అదే అదే గంటన్నర మాట్లాడినా కూడా ఒక పొరపాటు కూడా దొరలకుండగా మాట్లాడాలి చూడండి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అంచేతనేది మాట్లాడడం మానేస్తే అంటే పాఠం ఎప్పుడు మానేయడం అన్న అభిప్రాయం కాదు మాట్లాడడం తగ్గిస్తే తప్పులు దొరిలోయే అవకాశం తగ్గిపోతుంది ఆటోమేటిక్గా కాబట్టి యథాభూత వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ సత్యవచనానికి కట్టుబడి ఉండటం సత్యాన్ని ఆశ్రయించుకుని బ్రతకడం అన్నది ఏదైతే కలదో అది అది అది మార్గం దాని మార్గానికి పేరేవి దేవయానాక్ష దేవయాన మార్గం దేవతలు నడిచే మార్గం ఉండదు కింగ్స్ వే దేవ మహారాజు గారు వెళ్తారు ఆ మార్గంలో రాష్ట్రపతి కూడా దేవయాన అంటే అర్థం సో దేవతలు నడుస్తారు మార్గంలో సో ఈ స్మగ్లర్లు లంచగొండులు తర్వాత పర్వనాపహారం చేసేవాళ్ళు కింగ్స్ వేలో కనపడతారా మీకు ఆ పక్కన ఉండే సమురు గొండుల్లో దేవయానంలో వీళ్ళు ఎవరు ఉండరు దేవయానంలో సత్యమార్గ సత్యపరాయంలో ఉంటారుంటాయి తర్వాత దేవయాన ఆఖ్య విత విస్తీర్ణ విశాలమైన మార్గం తర్వాత మధ్యలో ఆగిపోదు డెడ్ అండ్ ఏ ఉండదు దానికి విస్తీర్ణ సాత్యైన ప్రవృత్ అలా అనాది కాలం నుంచి కూడా సతతము కాలానికి అతీతంగా అనాది కాలం నుంచి కూడా అలా ప్రవృత్ నడుస్తూనే ఉంది తర్వాత సాతత్యైన ప్రవృత్ దానికి టీకాకారులు ఏమన్నా సత్యవద్ధిరేవ సతతం క్షుణ్ణ ఇత్యర్థం అసలు క్షుణ్ణము క్షుణ్ణము అంటే బాగా నలిగిన దారి పదిమంది నడిచి నలిగిన దారి మీరు వెతుక్కోక్కర్లేదు ట్రైల్ ఎక్కడుంది ట్రైల్ కట్ ఆఫ్ అయిపోయింది అలా వెతుక్కోకర్లేదు ఈ అధర్మ మార్గంలో ట్రైల్స్ టకటగడక కట్ అయిపోతూ ఉంటాయి యూఆర్ కాట్ ఇన్ సమేరింగ్ మీడియన్ ఈ ధర్మ మార్గంలో సత్య మార్గంలో ట్రైల్ ఎక్కడా కట్ కాదు అది అలా నడుస్తున్న క్షుణ్ణమైన మార్గం ఎందుకంటే మోసం చేయాలి అసత్యం చెప్పాలంటే యూ హ్యావ్ టు ఇంప్రూవైజ్ అండ్ ఇన్నోవేట్ ఆల్ ది వే ఎవ్రీ మినిట్ మీరు ఇన్నోవేట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ట్రైల్స్ కట్ ఆఫ్ కొత్త కొత్త ట్రైల్స్ మీరు క్రియేట్ చేస్తూ ఉండాలి ఏదో సత్యంలో క్షుణ్ణమైన మార్గం ఆ మార్గం మిమ్మల్ని ఆ మోక్షం వరకు కూడా తీసుకుపోతుంది ఎక్కడ డెడన్స్ ఏమి ఉండవు సాత్యైన ప్రవృత్ అంటే అర్థం ఏనపథాహీ ఆక్రమంతి క్రమంతే రషయ దర్శనవంత అది ఏ మార్గం చేతనైతే ఆక్రమంతి ఆక్రమంతే అంటే ఆక్రమిస్తారని కాదు నడుస్తారని అర్థం క్రము పాదవిక్షేపే ఆల్ ది వే ఈ మార్గంలో నడుస్తారు క్రమంతే అడుగులు వేస్తూ ఉంటారు అక్రమంతే అంటే అడుగులు వేట ఎవరిలో అడుగులు వేసేది రషయ ఋషులు ఋషు అంటే దర్శనవంత సత్య దర్శనం కలిగిన వారు విశిశుదానికి సత్య దర్శనం గలవారు అనర్థం అయితే ఈ ఈ ఋషులకు ఏదైనా ఒక డెఫినేషన్ ఇవ్వండి అంటే శంకరులు టక్కుమని ఓ సమాసం ఒకటి వేశారు మంచి అందమైన సమాసం ఉందాము కుహక మాయా సాక్ష్యాహంకార దంభానృత వర్జితా అది చిత్రం ఏంటంటే సత్యము ఒక్కటే కానీ సత్య విరోధీలు ఉంటాయే అది అనేకం సత్యం ఒక్కటే సత్య విరోధులు మాత్రం అనేకం సో వాటిలో మళ్ళీ వెరైటీలు కుహక మాయా ఇవన్నీ చాలా ఓపికగా చేయాల్సి ఉంటుంది కుహకం అంటే వంచనం అని అర్థం కుహక అంటే వంచనము అంటే మోసగించుట మాయా అంటే మనస్సు వాక్కు కాయ మనోవాక్కాయముల ఎందు వక్రత్వము అది మాయా ఏదో ఒక వ్యవస్థ చేయాలి కదా ఆ పదాలకి శంకరులు చకటకటక నాలుగు పదాలు వేసుగుద్దికి వెళ్ళిపోయారు అవన్నీ ఇంటర్ పదాలు వాటి ఆపోజిట్ మాత్రం సత్యం ఒక్కటే దిస్ ఈజ్ ఆల్ హౌ ఇట్ ఈస్ ఇప్పుడు శాంతి ఉందండి శాంతి ఒక్కటే శాంతికి విరుద్ధములు అనేకం కామము శాంతి విరుద్ధము నిష్కామము ఏమిటి శాంతి క్రోధము నిష్క్రోధము ఏమిటి శాంతి సో అలాగే మాత్సర్యము మాత్సర్యరహిత స్థితి ఏమిటి శాంతి శాంతి ఒక్కటే శాంతికి విరుద్ధమైనటువంటి వ్యతిరేక భావాలు మాత్రం అనేకం ఇప్పుడు నిశ్శబ్దంగా ఉందనుకోండి నిశ్శబ్దం ఎన్ని రకాలుగా ఉంటుంది ఒకటే కానీ నిశ్శబ్దాన్ని ఎన్ని రకాలుగా చెడగొట్టచ్చు అంటే ఓ డజన్ రకాలుగా చెడగట్ కాబట్టి వస్తు స్వరూపం ఒకటి దానికి విరుద్ధమైన అసత్యము అజ్ఞానము పలు విధాలుగా ఉంటుంది కాబట్టి కామక్రోధ లోభమోహమతం ఆత్సర్యములు ఉన్నాయనుకోండి దాంతో కామాన్ని విడిచిపెట్టారు కామన అంటే కోరికానత్వం డిజైరింగ్ ఆల్ ది టైం సో దాన్ని పక్కన పెట్టారనుకోండి లభించే శాంతి అదో రకం శాంతి కోపాన్ని తగ్గించుకుంటే మరో రకం శాంతి ఇన్ని రకాల శాంతులు ఉండవు శాంతి ఎప్పుడూ ఒక్కటే ఎప్పుడైనా ఒక సందర్భంలో శాంతిని విభాగంగా చెప్పినా కూడా శాంతి ఎందు స్వతహాగా విభాగం ఉండదు శాంతి ప్రతియోగి విభాగమే ఉంటుంది శాంతి ప్రతి ప్రతియోగ అంటే అపోజిట్ శాంతి యొక్క ప్రతియోగిని బట్టి శాంతిలో విభాగం మీరు ఊహించాలి కానీ శాంతి యొక్క స్వరూపాన్ని బట్టి శాంతిలో విభాగం ఉండదు ఇప్పుడు పెళ్లి పూర్తయింది నిశ్శబ్దంగా ఉంది అంటే పెళ్లి సౌండ్స్ ప్రతియోగి నిశ్శబ్దం ఇప్పుడే ఇక్కడ ట్రాఫిక్ ట్రాఫిక్ అంతా అయిపోయింది అంతా కామ్గా ఉంది నిశ్శబ్దంగా ఉంది ట్రాఫిక్ సౌండ్స్ ప్రతియోగి నిశ్శబ్దం ఈ నిశ్శబ్దాలు మనం అరకం రకాలుగా మీరు నిశ్శబ్దాన్ని వర్ణించవచ్చు బట్ వాస్తవంలో నిశ్శబ్దం ఒక్కటే అయితే మరి ఫైవ్ సిక్స్ కైండ్స్ ఆఫ్ నిశ్శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంటే వీటి నిశ్శబ్ద బట్టి నిశ్శబ్దంలో విభాగాన్ని ఊహించటం కనుక సత్యము సత్యాన్ని మీరు పాటించకపోతే ఇంకా ఆ స్థితి ఒకప్పుడు కుహకము అంటే మోసగించటము డౌన్ రైట్ అబద్ధం చెప్పేసి మోసం చేసేయటం విరవాడిని మోసం చేసేసి వాడు ధనాన్ని విడిపించేసుకోవటం తర్వాత రెండవది మాయా మాయా అంటే ఇది మాయాశక్తి ఆ మాయ కాదు సో మనోవాకాయ కర్మల ఎందు వక్రత్వము అంటే వక్రంగా ఆలోచిస్తాడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆలోచించడు క్లీన్ ఆలోచించడు వక్రంగా ఆలోచిస్తాడు ఇప్పుడు ఈ డిస్కషన్స్ చేస్తారు చూడండి ఈ ఎగ్జిక్యూటివ్స్ డిస్కస్ చేస్తారు అంతా వక్ర వీడు వక్రమణి వాడు వక్రమణి ఓవర్ డిన్నర్ డెస్కుని వక్రంలో గమ్మున సెటిల్ కాదు కానీ దానికి నాలుగు మీటింగ్లు వేస్తే కానీ ఈ వీడి వకరము వాడి వక్రము అన్ని పోయిన్స్డు అవన్నీ సాగ టైం పడుతుంది అందుకోసం ఓవర్ గోల్ఫ్ ఓవర్ డిన్నర్ మీటింగ్లు అలా వీడు తన ఐడియాలన్నీ బయట టేబుల్ మీద వీడు పెట్టడం కీపింగ్ ది కార్డ్స్ అన్ని టేబుల్ అంటారు హీ హైట్స్ సమ్ ఆఫ్ హీస్ కార్డ్స్ ట్రంప్ కార్డ్స్ ఏవో దాచి పెడతారు కొన్ని కార్డ్స్ బయట పెడతారు ఈ కొన్ని కొన్ని కార్డ్స్ మీద టక్కర్ నడుస్తూ ఉంటుంది ఇలాగా జరగ జరగ జరగ ఆఖరికి ఎప్పుడో సెటిల్మెంట్ వస్తుంది ఇంత మాయా ఈ మాయకే డిప్లొమసీ అనే పేరు డిప్లొమసీ అనే పదంలోనే ఉందిగా రెండు నాల్కల ధోరణి అర్థం డిప్లొమసీ అంటే అర్థం ఏంటంటే డై అంటే రెండు కదా అది హైపోక్రసీకే చాలా అందమైన పేరు డిప్లొమసీ రెండు నాల్కల ధోరణే సో అంత అనుబుచిత్వమే ఎక్కడా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండదు నేను ఎరుగుతున్నాను ఇలాంటి వాళ్ళనే మనకు తగులుతారు అక్కడక్కడ వస్తారు కొంచెం అమాయకంగా ఉన్నారంటే అటువంటి ఈ ట్రమని వీళ్ళు కనపడిపోతారు ఎందుకంటే ఆ ప్రవృత్తి అలాగే కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది డార్జిలింగ్గా కనపడుతుంది ఈ మాయా ప్రవృత్తి ప్రవృత్తి ఏది స్థిరంగా చెప్పడం సో అది ఒక వీక్నెస్ ఆఫ్ మైండ్ నథింగ్ మోర్ దాన్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అనిపిస్తుంది స్ట్రెంగ్త్ ఏం కాదు తర్వాత సాఠ్యం సాఠ్యంని రెండు రకాలుగా చెప్పారు ఒకటి మీరు మోసం ఉంది చూడండి మీకు తెలుస్తూ ఉంటుంది మోసం అయిపోయిందని సాఠ్యంలో గూఢ విప్రియకుడు క్షతహ అని మీకు తెలియకుండా వాడు మోసం చేస్తాడు మీకు అనిపిస్తుంది వీడు మనకంతా లాభం చేస్తున్నాడు చెప్పుని లాంటి వాడు శపుని దుర్యోధనుడికి లాభం చేశాడా నష్టం చేశాడా అంతా నష్టమే చేశాడు కానీ లాభం చేస్తున్నట్టుగా అనుకునేవాడు వీడు గూఢ విప్రియకుడు చెఠహ రహస్యంగా మోస రహస్యంగా ఉపకారం చేస్తాడు పైకి ఉపకారం చేస్తున్నట్టు కనపడతాడు వాడు షఠహ లేకపోతే సాఠ్యం అనే పదానికి ఇంకో అర్థం లోభ లోభము లోభం కూడా సత్య విరుద్ధమే అది సత్యానికి విరుద్ధమే సో అది లోభము అహంకార అహంకార అంటే మిథ్యాభిమానం అభిమానం అభిమానం అహం మమ రెండు రకముల అభిమానం ఇది నేను ఇది నాది ఈ రెండు రకముల అభిమానము అసత్యమే నేను ఇందాక మీకు మనవి చేశాను ఈ సృష్టిలో సర్వము ఈశ్వరుడిదే కానీ నాదే అనుకుంటాడు దేహము కూడా ఈశ్వరుడిదే పంచభూతాలతో నిర్మాణమైనది దేహం కూడా ఈశ్వరు ఒక పండు ఒక యానిమల్ పిల్లి ఒక మనిషి మూడింటికి ఫిజికల్గా వెల్ది నో డిఫరెన్స్ నౌ యూ సే దిస్ ఈజ్ మీ హౌ హౌ దీస్ ఇస్ మీ కాబట్టి అది విథ్యాభిమానం కాబట్టి అసత్యం అసత్యం సత్యానికి విరుద్ధంగా చెప్తున్నాం కాబట్టి అది చాలా ఫండమెంటల్గా చాలా సటిల్గా ఉండేటువంటి అసత్యం చాలా గ్రాస్గా ఉండే అసత్యం ఏంటో తెలిసినా ఇది నాది అంటాడు ఇది నాది అంటే దాని బిల్లు వాడి దగ్గర ఉన్నప్పుడు కూడా అది వాడిది కాదు అదే అసత్యం ఇంకా ఇంకో రకం అసత్యం ఉంది దాన్ని అసలు ఏ కేటగిరీలో వేయాలో తెలియదు ఇంకోహది తీసుకొచ్చి వీడు వీడు కొన్నది కాదు పెట్టింది కాదు ఇంకోళ్ళది అపహరించుకొచ్చి ఇది నాదంటాడు ఇంక దాన్ని ఏమనాలే వీడి స్వంతమైన అనదగ్గ స్థితిలో కూడా అది వీడికి కాదు వీడి నాది అంటే అసత్యం అయిపోతుంది అలాంటిది ఎవళ్ళదో వీడు అపహరించుకొచ్చి ఇది నాదంటాడు అప్పుడు కాబట్టి ఇట్ ఈజ్ అ వెరీ ఈ మిథ్యాభిమానం ఉన్నది ఇది సత్యానికి విరుద్ధమైనది అదే అహంకారం తర్వాత దంభ దంభము తెలుగులో డాంబీకము అంటారు ఈ డాంబీకము అన్నది దీన్ని సంస్కృతంలో ధర్మధ్వజిత్వం అంటారు అంటే ధర్మం చేసి అక్కడ ధ్వజం ఒకటి అక్కడ ఎగరేస్తాడు నేను ఈ ధర్మాన్ని చేశాను అని ధ్వజాన్ని ఎగరేస్తాడు పది మందికి తెలియడం కోసం ఒకప్పుడు ఆర్గనైజేషన్ యొక్క పేరును ముందుకు పుష్టి చేయడం కోసం చేస్తుంది తప్పేం కాదు ఈజ్లీ సబ్సర్వింగ్ ది ఆర్గనైజేషన్ దెన్ ఇట్ సాల్వ్ సమ్ టైమ్స్ ది హీ మేక్స్ ది ఆర్గనైజేషన్ సబ్సర్వేషన్ అప్పుడు తప్పు ఆర్గనైజేషన్ కోసం ముందుకు తీసుకెళ్ళచ్చు ఎందుకంటే ఆర్గనైజేషన్ అంటే ఇట్ ఈజ్ ఎ మినీ సమష్టి సమష్టిలో మళ్ళీ మినీ సమష్టి సో ఆర్గనైజేషన్ కోసం నిస్వార్థంగా పనిచేస్తే అది అహంకారాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది మంచిదే బట్ అట్ ది సేమ్ టైం people get కాట్ by organizations also. ద ప్రాబ్లం ఈజ్ ఆల్సో దా వాటెవర్ సో దంభము అంటే డాంబీకము చేసింది పావలా ఉపకారం దానికేమో పావలా ధర్మం రూపాయి ప్రచారం సో ప్రచారం ఎంత ప్రచారం చేసుకుంటారండి చాలా ప్రచారం చేస్తారు చేసి ఉపకారానికి ప్రచారం ఎక్కువ చేస్తారు వ్యక్తిగతమైన కీర్తి ప్రతిష్టల కోసం ప్రచారం చేస్తారు ప్రచారమే కలియుగా ఉంటే ప్రచారమే తప్పించదు అంత కమర్షియల్ ఇప్పుడో ఆ కాల్గేట్ టూత్పేస్ట్ వాడు కాల్గేట్ టూత్పేస్ట్కి ఎంత ప్రచారం చేస్తాడో వీళ్ళు చేసే పుణ్యకార్యాలకి అంత ప్రచారం చేస్తాడు టూత్పేస్ట్ అంటే దానికి ఏదో మన పది మందికి అమ్మాలి కాబట్టి వాడు చేసేటంటే వీళ్ళు కూడా దేహవ్ టు దేహ్ టు సెల్ ప్రోడక్ట్ వెరీ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఆ రకంగా ప్రచారంలో పెట్టకూడదు ఎప్పుడూ సో ఈ దంభము అన్నది ఎంత విడ్డూరంగా ఉంటుందంటే ఓ మహాత్ములు వస్తున్నారు వస్తుంటే ఎవరు అనౌన్స్ చేశారో తెలుసునా యమనియమాసన ప్రా యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణాధ్యాన సమాధ్యష్టాంగరత అని అనౌన్స్ చేశారు స్వాగతం ఆయన వచ్చారు ఈ ఈ అష్టాంగ యోగాలు ఉన్నాయి ఆయన చేశారా ఆయన ఇక పాక్ వెళ్ళి ఈజీ డూయింగ్ ప్రాణాయామ ఈజీ డూయింగ్ ప్రత్యాహార ప్రత్యాహార అంటే ఆహార నియమాలు చాలా దృఢంగా ఉంటాయి ఈజీ డూయింగ్ ధ్యాన ఈజీ డూయింగ్ సమాధి అసలు అష్టాంగ యోగాలకు డెఫినేషన్ ఆయన పతంజలి మార్పు డెఫినేషన్ ఆయనకు తెలుసా ఎందుకు ఇది అస్యూమ్ దట్ హీ హీ హ్యాస్ రియల్లీ ఎబ్రిథిక్ వై షుడ్ బి డిక్లెర్డ్ లైక్ దట్ అప్పుడు ఆయన వచ్చాడు ఈ డిక్లరేషన్ ఇది చూసి నేను ముక్కు మీద నేను కూడా ఉన్నా కాదు నేను పాఠం చెప్తున్న సభకు వచ్చింది వై లైక్ ఏదైనా మనం ధర్మం చేసుకుంటే ఆ ధర్మాన్ని పది మందికి చెప్పి ప్రయత్నం చేయటం అది సత్య విరుద్ధం ఎందుకంటే వీడి జీవితాన్ని ధర్మానికి అంకితాన్ని చేయాల్సింది పోయి ధర్మాన్ని వీడి పర్సనల్ గ్లోరీని పుష్ చేయటానికి వాడతాడు పీపుల్ హ్యావ్ అ వాల్యూ ఫర్ ధర్మ నేర్ ఫోర్ దట్ వాల్యూ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది ఏదైతే ఉందో అది తన ఈగోని పుష్ చేయటానికి దాన్ని ఇన్వోక్ చేస్తాడు అంటే ఈశ్వరుణ్ణి ఎడలా అపరాధం చేస్తున్నాను అర్థండి అసత్యం అయిపోతుంది సో దంభానికి దృష్టాంతం చెప్పాలి కాబట్టి చెప్పారు దంభాన్ని అలాగే దంభం ఉండకూడదు ఎందుకు ఈ డాంబీకం అంతది ఏంటండి అనవసరం కదండి సింపుల్గా ఉండాలి కానీ ఈ డాంబీకం అనవసరం అని అనుకుంటా మొన్న దేవాలయంలో కళ్యాణం అయింది దేవుడి కళ్యాణం ఆ కళ్యాణానికి ప్రత్యేకంగా మద్రాసు రాష్ట్రం నుంచి బాణాసంచి అని దాన్ని కాల్చి వాళ్ళని తెప్పించారు ఎందుకంటే ఆ బాణ సంధ్య వీళ్ళు కాల్చలేరు అది పెద్దవిధ బాంబులు ఉంటాయి ఆ రాత్రి ఇంకా ఎవరికి నిద్ర పట్టదు దేవుడి పెళ్ళి దేవుడి పెళ్ళి అంటే దానికి డబ్బంతా ఈ బాణ సంధ్య డబ్బతే లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన మనుషులే వచ్చారంటే కాల్చడానికి ఇక్కడ వాళ్ళు ఎవళ్ళో కాల్చలేరంటే బాంబులు టపాకాయలు ఇవైతే వీళ్ళే కాలుస్తారు స్పెషల్ పీపుల్ వర్ బ్రాట్ హాఫ్ డజన్ పీపుల్ వర్ బ్రాట్ ఎవర్ లార్జ్డ్ అండ్ బోర్డెడ్ అండ్ వాళ్ళ వ్యవస్థ చేసి ఆ టైంకి ఇక్కడ మంగళసూత్రధారణ అయ్యి టైంకి అక్కడ బాణాసంచారం దేవుడు పెళ్ళి అసలు మనుషులు పెళ్ళే మీరు బాణాసంచాలు ఇవి వద్దు సింపుల్గా చేసుకోండి పది మందికి అన్నదానం చేసి చేయండి అనవసరపు వృథా ఖర్చు చేయకండి అని మనుషులు పెళ్లికే సమాజంలో మార్పు తీసుకురావాలి అలాంటి సందర్భం ఉంది కామకోటి పెద్ద అలా చెప్పేవారు సింపుల్గా చేసుకోండి డబ్బు వృథా ఖర్చు చేయకండి మీ డబ్బు మీరు దాచుకుని సత్కార్యాలకు వాడుకోండి అప్పులు చేసి ఇలాంటివి చేయొద్దని ఇప్పుడు మనుషులకి చెప్పాల్సిన స్థితి ఎలాగో లేదు ఇప్పుడు ఇంక దేవాలయాలు కూడా మొదలుపెట్టాయి మన ఎందుకంటే దేవుని పెళ్లికి అంత పెద్ద బాణాసంచ ఎందుకండి భక్తి అదంతా భక్తి అంత బహిరంగంగా ఉండదు భక్తి అంటే ఇంటర్నల్గా ఉంటుంది కానీ అంత బహిరంగంగా ఉండేది భక్తి అంటారా దాన్ని డాంబిక అంటారో అది లైన్ ఈజ్ ఎ వెరీ థిన్ లైన్ కాబట్టి ధర్మం దగ్గర అంత అడ్వర్టైజ్మెంట్ అది తగదది దంభ ఆనురూప అక్కడ అసత్యం బొమ్తూ ఉంటాడు సో డిసీట్ డిప్లొమసీ వాంట్ ఆఫ్ ఛారిటీ సాఠ్యం లోభ నిత్యాభిమానం అంటే ప్రైడ్ ఆ రహంకారము ఫాల్స్హుడ్ ఇవి ఈవెన్ వాటి ఇంగ్లీష్ పదాలు కరస్పాండింగ్ ఇంగ్లీష్ వర్డ్స్ సో ఇవన్నింటినీ దూరంగా పెట్టాలి వర్జిత వీటికి వేటని కూడా దరికి రానింపకూడదు ముఖ్యంగా దంభాన్ని అసలు దరిదాపులకు రానింపకూడదు అది అన్నిటికంటే డేంజర్ ఎందుకంటే లోభంలో కొంత డబ్బు మీద ప్రీతితో లోభం చేయొచ్చు దంభంలో అంతా ధర్మం పేరెట్టి వీడు ఇచ్చేస్తూ ఉంటాడు దేవుడి గుళ్ళోకి కూడా తీసుకెళ్ళిపోతాడు ఈ మోసాన్ని కాబట్టి అది చాలా పొరపాటు దంభాన్ని ఎన్నడూ దరిదాపులకు రానివ్వకూడదు వచ్చేస్తుంటారు ఒక మిశ్ర ధర్మం చేసేప్పటికీ వెంటనే నేను ఉన్నానంటూ ఉంటుంది దంభం ఆ దంభాన్ని ధరికి రానివ్వకూడదు సో దంభాన్ని గురించి ఒక కథ గుర్తుకొచ్చింది రేవు చెప్తాను కదా రేవు రండి నెక్స్ట్ క్లాస్లో చెప్తా ఆప్తకామాహ విగతృష్ణాహ ఆప్తకామా అంటే అర్థం విగత అన్ని కోరికలు తీరిపోయాయి అంటే లిస్ట్ ఒకటి వేసి ఇవన్నీ తీరిపోయాయి కదా ఎందుకంటే ఆ లిస్ట్ ఒకటి వేసి ఆ కోరికలు తీరిపోయాయి అనుకోండి ఇంకో లిస్టు సిద్ధంగా ఉంటుంది కాబట్టి లిస్టు పూర్తి అవుదాం కాబట్టి ఇంకా ఆప్తకామా అంటే అర్థం ఒక్కటే ఉపాయం ఆప్తకామా అంటే విగత తృష్ణ తృష్ణ అంటే కామనలన్నీ శాంతించిపోవడమే ఆప్తకామ దేర్ ఇస్ నో అదర్ ఆప్తకామ అంతేగా నాకు ఇప్పుడు డజన్ కోరికలు ఉన్నాయి ఇవన్నీ తీరిపోతే అహం ఆప్తకామ నో డజన్ కోరికల్లో ఒక సీక్వెన్స్లో తీరాలి కదా ఒక కోరిక తీరేప్పటికి ఇంకెన్ని కోరికలు మిగిలేయి పదకొండు మిగిలేయి కానీ ఒక కోరిక తీరగానే దాని స్థానంలో ఆరు కోరికలు కొడతాయి అది అది రేషియో ఇప్పుడు మొత్తం కోరికలు ఎన్ని అవుతాయి పదిహేడు అవుతాయి ఈ పదిహేడులో మళ్ళీ ఇంకో కోరిక తీరేప్పటికీ పదహారు మిగలాలి కానీ పదహారు ప్లస్ ఆరు ఇరవై రెండు అవుతాయి కాబట్టి ఇది ఎప్పుడు ఈ లిస్టు తీరేది ఇది ఈ లిస్టు తీర ఈ పెరిగి లిస్టు ఇది మరి అయితే ఏమిటి ఎలాగ అంటే లిస్ట్ జింపే అవతల పారేసి జపం చేసుకుంటూ కూర్చుంటే ఆప్తకామ అదే ఆప్తకామ అంటే విగత తృష్ణ అని చూడండి ఆయన ఎలా వ్యాఖ్యానం చేశారమ్మా ఆప్తకామాహ పాజిటివ్ లాగా కనపడుతుంది దాన్ని నెగిటివ్ లాగా వ్యాఖ్యాన విగత తృష్ణాహ బికాజ్ దెర్ ఈజ్ నో పాజిటివ్ వే ఆఫ్ గెటింగ్ ఆప్తకామ ద పాజిటివ్ వే ఈజ్ నాట్ దేట్ లేదు కనుక నువ్వు నెగిటివ్గానే చెప్పాలి దాన్ని పర్వత అంటే అన్ని వైపుల నుండి విగత ప్రశ్న రివర్సులు అన్వయం ఎప్పుడు కూడా భాష్యకారులు అలాగే ఉంటుంది ఎత్రస్ తత్పరమార్థతత్వం సో ఇప్పుడు ఎత్ర తత్ సత్య పరమం నిధానం ఎలా అంటే ఏ మార్గం ఉందైతే అని మొదలుపెట్టి సో ఆ పరమార్థతత్వం సత్య ఉత్తమ సాధనస్ సంబంధి సాధ్యం వెల్కమ్ బ్యాక్ ఓం పూర్ణమిద పూర్ణమిదం పూర్ణా పూర్ణమక్ష్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యే శాంతిశాంతిశాన్ని హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు ముక్కనిమిషం